విడిచిపెట్టు స్వీకరించదగ్గది స్వీకరించు నెంబర్ వన్ ఆ స్వీకరించే కూడా రాగద్వేషాలు లేకుండా స్వీకరించు ఇంత మటుకు చేస్తే ఏమవుతుంది ఆత్మవశ్యై ఆత్మనోవశ్యా వశీభూతాన్ని తైరాత్మవశ్యై అప్పుడు అవి ఆ ఇంద్రియములు ఆత్మవశ్యై తా నాకు ఆత్మ అంటే తాను తా నాకు వశములై ఉండును ఇప్పుడు దీంట్లో కొంతమంది లాజిక్ ఎలా పెడతారంటే రాగద్వేషాలు పోయాక ఇంద్రియములు వశం లేక ఇంద్రియాలు వశం అయ్యాక రాగద్వేషాలు పోతాయా అని ఇలాంటి లాజిక్ ఏదో పెడతారు ఇలాంటి లూపులు ఏదో పెడుతూ ఉంటారు అన్యోన్యాశ్రయం అటువంటివి టెక్నికల్ లూప్స్లో మనం పడిపోకూడదు యు స్టార్ట్ ఇట్ యు స్టార్ట్ నౌ రాగద్వేషాలు కనపడ్డాయి అనుకోండి యు అవాయిడ్ దమ్ అప్పుడు ఇంద్రియము వశం అవుతుంది ఇంద్రియం వశం అయింది కాబట్టి రాగద్వేషాలను మీరు తేలి నెక్స్ట్ టైము మరింత తేలికగా అవాయిడ్ చేయగలుగుతారు కాబట్టి టేక్ థింగ్స్ ఇంటూ యువర్ హ్యాండ్ which is first and which is second that is not important take things into your hand సో తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే ఫ్రీడమ్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ అండ్ యూ డూ ఇట్ అది ఫ్రీడమ్ కాదు దత్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుందంటే యూ కెన్ సే నో అది ఫ్రీడమ్ మనస్సేమో ఒక కామనని ప్రకటించినప్పుడు ఆ కామన వెంట మీరు పరిగెత్తితే అది ఫ్రీడమ్ అని అనుకుంటారు జనం అలా అనుకుంటారు ఫ్రీడమ్కి ఆ రకమైన డెఫినేషన్ ఇస్తారు ఫ్రీడమ్ అంటే ఏమిటి నేను కారు వేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాను ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటాను ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చూస్తాను ఇది ఫ్రీడమ్ అని అంటారు తప్పు అది ఫ్రీడమ్ కాదు నిజానికి వాడు తన కామనలకి తన భోగవాసనలకి బానిస అయి ఇప్పుడు నేను చెప్పిన వర్ణన బానిస అయి హియాజ్ నో సే హియాజ్ నో ఫ్రీడమ్ వాడు బందీ అయి ఉన్నాడు వాడు ఓన్ కామనలకి ఆ టెండెన్సీస్ ఉంటాయే వాటికి బందీ అయి ఉన్నాడు బానిసే అయి ఉన్నాడు అది ఫ్రీడమ్ కాదు ఫ్రీడమ్ ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే ఎక్కడికి లాగేటువంటి ఇంద్రియములను మనస్సును తన వశం చేసుకునే షటాప్ అని మనస్సుకి చెప్పగలగాలి షటాప్ అని జిఫ్ఫకి చెప్పగలగాలి జితే రసే జితం సర్వం షటప్ అని జిఫ్ఫకి చెప్పగలగాలి షటప్ అని మనస్సుని చెప్పగలగాలి అలా మీరు చెప్పగలిగితే అది ఫ్రీడమ్ దట్ ఈస్ ది ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ని వీడు సంపాదించాలి అదే ఆత్మవశ్యై అంటే అదే అర్థం ఆత్మన వశీభూత అనేది కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అని వీడు వీడు ఆ ఫ్రీడమ్ని వీడు డిస్కవర్ చేసుకోగలగాలి అటువంటి ఆత్మవశ్యములైన ఇంద్రియములతో మనము భోగములను అనుభవించొప్ప ఆ వర్జనీయములు అయిన వాటిని పక్కన పెట్టేసి మిగిలిన వాటిని అవర్జనీయములు ఏవైతే ఉంటాయో అవర్జనీయములు అంటే ఉపాధేయములు అని అర్థం స్వీకరించదగ్గవి అవి ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించి ఆ మోతాదులో మనం వాటిని అనుభవించవచ్చు తప్పేం లేదు అంతేగా నోరు కుట్టేసుకూర్చోమని కాదు మాట్లాడవచ్చు భిక్ష ఏదైనా ఆహారాధికం స్వీకరించవచ్చు కానీ మాట్లాడేమో అంటే అది మంచి మంచి వెయిటీగా ఉండాలి అదే ఊరికే వడవడవాగడం కాదు ఆహారం తీసుకున్నాము అంటే మంచి విజ్ఞానం మనకి తెలివితేటలుగా తీసుకోవాలి ఆహారం సాత్విక ఆహారం ఉండాలి సైంటిఫిక్గా కూడా కొంత అవగాహన అవసరమే న్యూట్రిషస్గా ఉండాలి సైంటిఫిక్గా ఉండాలి అంతేగాని ఏదో అడ్డగోలుగాను ఏదో మా తాతగారు అలా తిన్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళేది అలాగే కాదు పద్ధతిగానే ఉండాలి సో మా తాతగారు నల్లమందు వేసుకునేవారు కాబట్టి మనం నల్లమంది వేసుకుంటాం అది పద్ధతి అది ఈజ్ నాట్ కరెక్ట్ ఆయన నలమందు ఎందుకు వేసుకున్నారంటే ఆయన అజ్ఞానం చేత వేసుకున్నారని చెప్పి నల అయితే నెల ముందు మింగివారు అది అది తెలుగుదాటలు అవుతుందా నల్లమందంటే ఇట్ ఈస్ ఏ అడిక్షన్ అది తెలుగుదాటలు ఎందుకు అవుతుంది అలాగనమాట కాళిదాసే చెప్పాడు ఈ మాట మన దాకా ఎందుకు కాళిదాసే ఉన్నాడంటే పురాణమిత్యేవ న సాధు సర్వం చాలా గొప్ప వాక్యం మాళవికాగ్నిమిత్రము అనే నాటకంలో పురాణమిత్యేవ న సర్వం పురాణం ప్రాచీన కాలం నుంచి వస్తోంది కదా అని అన్నీ మంచివని అనుకోద్దు పురాణమిత్యేవ న సర్వం అలాగే నవమిత్యవధ్యం ఇది కొత్తది కాబట్టి ఇది మంచిది కాదు అని అనుకోద్దు అలా జడ్జి చేయొద్దు సో నచాపి కావ్యం నవమిత్యవద్యం అది ఇది కొత్తగా వచ్చింది ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చిందండి ఇది కాబట్టి ఇది మంచిది అయి ఉండదు ఇది చాలా పాతదండి పాత చాలా పాతది చాలా గొప్పది అలా అనుకోద్దంటున్నాడు పురాణమిత్యేవ నా కాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం సంతఃపరీక్ష్య ఏకతరం భజంతే సంతఃపరీక్ష్యాన్యతరం భజంతే ఏదో ఉంది సో పురాణము అంటే ప్రాచీనమైంది కొత్తది ఆ రెండు అని పాయింట్ కాదు పాయింట్ ఏమిటంటే పరీక్ష చేసి జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో ఏది యోగ్యమో అది స్వీకరించాలి అది పురాణము కావచ్చు లేకపోతే నవము కావచ్చు కొత్తది కావచ్చు మూఢ పరప్రత్యయనీయ బుద్ధి అని శ్లోకం మూర్ఖుడు ఎలా ఉంటాడంటే మా తాత ముత్తాతల నుంచి ఇలా వచ్చిందండిది కాబట్టి ఇది మంచిది అని ఫాలో అవుతాడు పరప్రత్యజని వీడు వీడు బుద్ధి ఆలోచించడం ఇతరుల బుద్ధి ఇతరులకు అప్పచెప్పేస్తాడు ఇతరులకు అద్దెకిచ్చేస్తాడు బుద్ధిని వీడు వాడడం వాళ్ళెవరో ఆలోచన చేసి ఇది మంచిదని చెప్పారు కాబట్టి ఇది మంచిది అంటాడు వీడు మా ముత్తాత గారు మీసాలకి సంపంగనం రాసేవారండి కాబట్టి మీసాలకి సంప్రనం రాసుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు అంటాడు అదే ఏదో అలాగా పద్ధతి కాదు అది కాబట్టి మనం చక్కగా పరిశీలించి చేయాల్సి ఉంటుంది సో జిఫ్వా విషయంలోనూ మనస్సు విషయంలోను ఇతర ఇంద్రియాల విషయంలోను అటువంటి వశములో ఉంచుకునవలెము తర్వాత విధేయాత్మా ఇచ్చాతో విధేయ ఆత్మా అంతఃకరణం ఎస్ విధేయాత్మ అంటే చెప్తున్నారు విధేయ అంటే పని చెప్పదగ్గది విధి అంటే పని చెప్పడం విధేయ అంటే పని చెప్పదగ్గది పని చెప్పే దేనికి చెప్తారు పని ముట్టు పని చేసి వాడికి పని చెప్తారు ఇంద్రియం విషయంలో పని చేసే ఇంద్రియానికి పని చెప్తారు మనస్సు ఒక పని పరికరము అదొక పనిముట్టు కాబట్టి ఆలోచన అనే పనిని చేస్తుంది థింకింగ్ అనే పని చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ అది ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థింకింగ్ దానికి మీరు పని చెప్తారు మీరు పని చెప్పినప్పుడు అది చెయ్యనని మొరాయించిందనుకోండి అలా ఉండకూడదు ఇచ్చాత విధేయ ఇఛాత మీ బట్టి విధేయ పని చెప్పదగ్గది అంటే అంటే ఒక డిసిప్లిన్లో పెట్టదగ్గది ఏమిటది ఆత్మ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదండి బయ్ అంతఃకరణం అంటే అంతఃకరణం ఉదయం ఇన్నర్ ఆర్గ్ అని ఎలాగంటే సపోజ్ ఇప్పుడు జపం చేసుకునే టైము నేను జపం చేస్తాను అని మీరు కూర్చుంటారనుకోండి మైండ్ అంటుంది జపం లేదు ఏం లేదు లే సినిమా చూడు అని మైండ్ అంటుంది ఇప్పుడు సరే పోనీ లేదు నువ్వు చెప్పినట్టే నేను వింటానని మీరు మనస్సు చెప్పినట్టు విన్నారనుకోండి మీరు విధేయాత్మ ఎవరు ఆపోజిట్ అవుతారు అనమాట విధేయాత్మ అంటే జపం చేయాలని కూర్చుంటారు మనస్సు ఉంటుంది కొంచెం కల్లోలంగా ఉంది కల్లోలం లేదు టైం అయినప్పుడు నిత్యకర్మ కల్లోలంగా ఉందని మనస్సు అని జపం చేయాలి అంటే ఓకే ఇట్ ఫాలోస్ ఇట్ ఇట్ ఫాల్స్ ఇన్ లైన్ విధేయాత్మ క్లాస్ ఉంటుంది క్లాసు ఆరు గంటలకి క్లాసు ఇంటి దగ్గర ఐదు పావుకో ఐదున్నరకో బయలు ఐదు పావుకు బయలుదేరాలి వర్షం వస్తుంది అండ్ వర్షం వస్తే క్లాస్ మానేస్తారా ఎండకొస్తే క్లాస్ మానేస్తారా వర్షం వస్తే క్లాస్ మానేస్తారా ఇప్పుడు సినిమా టికెట్ కొన్నారనుకోండి రిజర్వేషన్ హండ్రెడ్ రూపీస్ సినిమా రిజర్వేషన్ కొన్నారనుకోండి వర్షం వస్తే మానేస్తారా మరీ గట్టి వర్షం వచ్చిందంటే ఫోన్ చేసి సినిమా థియేటర్కి అవండే షో ఉందా లేదా అని అడుగుతారు కానీ మానేస్తారానే కాబట్టి మనస్సు ఏమంటుంది భగవద్గీత క్లాస్ అలా నడుస్తూ ఉంటుంది అదే ఈవేళ రేపు తెలియదు ఏం అది ఏదో చెల్తా చెల్తా సో కాబట్టి ఈ తర్వాత ఇప్పుడు రాముడు రామాయణం ప్రవచని చెప్తున్నారు ఒక ఆయన ఒక ఆయన ఏం చేశాడంటే ఊరు వెళ్ళి నెల రోజుల తర్వాత వెళ్ళి వచ్చాడు రామాయణ పెద్ద దాకా వచ్చింది కథ ఎక్కడికి వెళ్ళలేదు రాముడు ఇంకా అడవిలోనే ఉన్నాడు ఇంకా అడవిలోనే ఉన్నాడు ఐతే పర్వాలేదు వాడు ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళాడు ఎంతసేపటి నుంచి అవుతుందని ఇంటర్వెల్ అయిపోయిందంటే ఇంకా లాస్ట్ టెన్ మినిట్స్లోకి వచ్చేసాం అయితే ఎన్ని గోల్స్ ఇంత దాకా ఎవడు గోల్ వేయలేదు అబ్బో అయితే పర్వాలేదు ఇంకేం ఇబ్బంది లేదు సో ఆరోగ్యంగా కాబట్టి సో ది పాయింట్ ఈజ్ సో ఇచ్ఛాత విధేయత్మంతఃకరణం ఎస్ ఎస్ సహా మన ఇచ్ఛని బట్టి మన అంతఃకరణము క్లాస్కి వెళ్ళాలని మీరు అన్నప్పుడు మనసు ఏమంటుంది వేళ వద్దులే అంటే ఎప్పుడు నడిచే క్లాసే కదా అప్పుడు మీరేమంటారు యూ డిసైడ్ ఓకే ఇవాళ క్లాసులో కొత్తది ఏమీ లేదు ఆయన కవర్ చేసిన గ్రౌండ్ కవర్ చేస్తున్నారు సో లెట్ మీ టేక్ రెస్ట్ యూ డిసైడ్ యూ టేక్ రెస్ట్ నథింగ్ రాంగ్ దానికి అలా కాకుండా ఈ క్లాస్ ఇంపార్టెంట్ వీ షుడ్ నాట్ మిస్ దిస్ క్లాస్ అది ఒక హ్యాబిట్కి కూడా భంగం అవుతుంది చూడండి ఒక ఒక సంస్కారాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది కాబట్టి వీ షుడ్ నాట్ మిస్ దిస్ క్లాస్ అని మీరు చెప్పినప్పుడు మనస్సు మొరాయించింది అనుకోండి మరి అదేలాగా మనస్సు వెంటనే ఇట్ స్టాప్స్ ప్రొటెస్టింగ్ అండ్ ఇట్ ఫాల్స్ ఇన్ లైన్ ఫాలోస్ సూట్ అంటే చక్కగా మీరు చెప్పినట్టుగా చేసేస్తుంది అది అడ్డు రాదు అనుకూలంగా ప్రవర్తిస్తుంది అటువంటి మనస్సు కలిగి ఉండవలనం అది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ విధేయాత్మ మన జీవితంలో మనస్సు చెప్పిన మాట ఎప్పుడూ విన్నది మనం ఆ రకమైన డిసిప్లిన్ తీసుకురాకపోతే ఎప్పుడూ చెప్పిన మాట ఎప్పుడు మనస్సు చేతనే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో మనస్సు చేతనే మనం బంధాన్ని మోక్షాన్ని కూడా పొందుతాం సో బంధాయ విషయాసంగి ముఖ్య నిర్విషయం మనహ అదే ఆ శ్లోకం మొత్తం శ్లోకం సో విషయభోగముల ఎందు ఆసక్తమైన మనస్సే బంధానికి హేతు అవుతుంది నిర్విషయం మనహ విషయభోగములు మీరు మనస్సు నుంచి తుడిచిపెట్టేశారు అనుకోండి అప్పుడు అది నిర్విషయం మనహ అది ఎలా ఉంటుందంటే ముక్తి అయి మోక్ష మార్గానికి తీసుకువెళ్తుంది నేను కోటీశ్వరుడు ఎరుగుతున్నాను కోటీశ్వరుడు అంటే కోటీశ్వరుడే ఆయన మల్లుగుడ్డ కొనుక్కొని పది గిజాలు మల్లుగుడ్డ కొనుక్కుని నాలుగు చొక్కాలు కుట్టించుకుని అవి వేసుకునేవారు ఆహారము పొద్దున్న అదేమిటి నానపెట్టిన అంకురించినటువంటి పెసలు అవివో తినేవారు ఒక కప్పు ఛాయ్ తగ్గేవారు ఓ బిస్కెట్ తోటి లేకపోతే ఓ బ్రెడ్ ముక్కతో మధ్యాహ్నం ఒక కూర అలాగే సింపుల్గా ముంచేసేవారు రాత్రి రెండు పులకాలు తినేవారు తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే రిక్షా వెళ్ళేవారు కారులోవే ఉంటాయి నా పూల రిక్షా కొడుకు రూపాయలు ఇద్దామన్నట్టుగా వెళ్ళేవారు అలా ఆయన ఆయన కోటీశ్వరుడు ఆయన తన స్వంత జీవితానికి పెట్టిన ఖర్చు నెలకి వంద రూపాయలు కూడా ఉండేవి కాదు దానం చేయడం దగ్గరికి వచ్చేప్పటికి కోట్లు దానం చేసి ఉంటారు జీడి బిర్లా దాస్ బిర్లా తన స్వంతానికి పెట్టుకున్న ఖర్చు ఇంతే ఆయన అలాంటి వాళ్ళు ధనవంతుడని కాదు పాయింట్ అక్కడ అంత సింపుల్ జీవితాన్ని జీవించే వాళ్ళు వాళ్ళు మోక్ష మార్గంలో పయనిస్తారు ఈ మాటని ఈ జీడీ బిర్లా ఇలా ఉంటారనే నాకు నేను అఖండానందజీ చెప్తుంటే విన్నాను ఆయన అఖండానందజీ మహారాజ్ చెప్పారు ఈ మాట ఆయనకి ఆయన ఇంప్రెస్ చేశాడంటే మరి ఆయన వైరాగ్య పూర్ణమైన వైరాగ్యం గల ఆయన ఇంప్రెస్ అయ్యాడంటే హనుమాన్ ప్రసాద్ పొద్దాలని ఒక ఒక మహాత్ముడు ఆయన గృహస్థం వ్యాపారి గృహస్థం కానీ సాధు సంతులు అందరూ కూడా మహాత్ములు ఆఖండానందజీ రామశుభదాస్ ఇటువంటి పెద్ద పెద్ద మహాత్ములు అందరూ వెళ్ళి ఆయన దర్శనం చేసి వచ్చేవారు ఆయన ఇంటికి వెళ్ళి గృహస్థం వ్యాపారి మార్వాడి ఇప్పుడు కూడా మీరు స్వర్గాశ్రమం వెళ్తే హనుమాన్ ప్రసాద్ పొద్దార్జీ బాయీజీ అంటారు ఆయన ఉండే రూముకి భాయీజీకా మకాన్ హయ్ అని అలాగే కమరా హయ్ అంటే ఒక బోర్డు ఉడిపోతారు ఒక స్మృతి చిహ్నంగా తన స్వంతానికి రూపాయి ఖర్చు పెట్టాడు దగ్ దానం చేయాల్సి వస్తే పది లక్షలవోకగా దానం చేస్తాడు కాబట్టి మనం ఎలా ఉంటాం సొంతానికి ఎంత ఖర్చైనా పెట్టుకుంటాం ఇద్దరు వాళ్ళకి ఇవ్వడం వచ్చాడికి పావలాలు అర్ధ రూపాయలు కోక్కు కొంటారు అనుకోండి ఎంత ఇస్తారు నాణ్యాలు తీస్తారా కాగితాలు తీస్తారా కోక్కు కొంటే మీరు నాణ్యాలు తీస్తే వాడు మిమ్మల్ని చిన్న చూపు చూస్తాడు ఆ కోక్కు అమ్మిన ఉంటాడు చూసారా మీరు కనుక కాయిన్స్ తీస్తే అరే ఈ పొద్దున్నే ఇలాంటి బేరం దొరికిందిరా అని వాడు పైగా అన్నా కూడా you are not supposed to take out coins you are supposed to take out notes tharika idam sarapadadu o 50 kaitham teesipadu moham me paristhi vaadu jallabistadu <laughs> ala undalu coke ade bittagadu vachadu ankonde em chestaru coins teesi vaatillogalla lowest denominator pai teesi mithav malle sanjira vasth so manishi yokka lakshana <laughs> ala undundi kamuka vidheyaatma antahkaranam yasya saha అయం ప్రసాదం అధిగతి ఇటువంటి వాడు ప్రసాదాన్ని పొందుతాడు వండర్ఫుల్ ఇంకే శంకర భాష్యంలో ప్రసాదం అంటే ఏమిటో చెప్పడం మిగిలింది మిగతా అంతా చెప్పడం ప్రసాదం అంటే ఏమిటో చెప్పాలి ఆయన ఒక్క మాటలో చెప్తున్నారు ప్రసాద ప్రసన్నత స్వాస్థ్యం దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ సో ప్రసన్నముగా నుంగుట ప్రసన్నత అంటే ఇట్స్ ఎ టూ ఫోల్డ్ థింగ్ నేను ముందే మీకు మనం చేశాను నిర్మలము నిశ్చలము బాస్ ఇర్మలము మరియు నిశ్చలము అది ప్రసాదం అంటే దానికే ఇంకొక దాన్నే ప్రసన్న ప్రసాదన్న ప్రసన్నత ఒకటే పదం అది దానికి అర్థం ఏమిటంటే స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే స్వస్థస్య భావ సంస్కృతంలో స్వస్థ అనే పేరు ఉన్నది స్వస్థుడు అని మీరు వినుంటారు స్వస్థ స్వస్థత చిక్కిందండి అంటారు ఇప్పుడు శరీరానికి రోగ జ్వరం వచ్చిందనుకోండి అస్వస్థుడయ్యారంట ఈ పదం పూర్వం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాడటం తెలుగులో తెలుగు మాట్లాడటమే తగ్గిపోయింది కదా తెలుగు భాష చాలా అందమైన భాష సంస్కృతం నుంచి చాలా నేర్చుకునేటువంటి విషయం ఎనీవే అస్వస్థుడయ్యారు జ్వరం తగ్గిన అనుకోండి అంటే స్వస్థత కలిగిందా అంటే కలిగిందండి స్వస్థత కలిగింది ఆ టాబ్లెట్ వేసుకున్నాను స్వస్థుడనైనాను ఏమిటి ఆ పదం ఏమిటి స్వస్మిన్ స్వస్థ తనలో తాను ఉన్నాడు అంటే ఏమిటి ఆరోగ్యము ఆరోగ్యం అన్నది ఏమిటంటే రోగములేని స్థితి అదే ఆరోగ్యం రోగము అరోగము ఆరోగ్యము రోగములేని స్థితి ఈ రోగం అనేది ఏం చేస్తుందంటే స్వస్థతని చెరకొడుతుంది తనలో తాను లేకుండా చేస్తుంది ఆ రోగం పోయి ఆరోగ్యం వచ్చిందంటే మళ్ళీ స్వస్థుడుగా ఉంటాడు కాబట్టి స్వస్థత ఇప్పుడు మీకు జ్వరం తగ్గడం వల్ల మీకు కొత్తగా లేనిది ఏదీ రాదు మీ శరీరంలో ఉన్న శక్తి మీ బుద్ధి ఎందుకే యుక్తి మీ ఇంద్రియాలకుండే పాటవము మీకు అందుబాటులోకి లేకుండా పోయాయి ఈ రోగం మూలంగా ఆ రోగం ఎప్పుడైతే పోయిందో మళ్ళీ మీ బుద్ధి యొక్క యుక్తి మీకు అందుబాటులోకి వస్తుంది ఇంద్రియ పాఠం అందుబాటులోకి వస్తుంది శరీర బలం అందుబాటులోకి వస్తుంది మీకు ఉన్నదే అదే అవన్నీ అందుబాటులోకి వస్తాయి అంటే మళ్ళీ మీ స్థితికి మీరు వస్తారు దాన్ని స్వస్థ ఈ ప్రసాదము అది మీలో లేని ఏదో గొప్పదాన్ని పైనుంచి తీసుకొస్తుందని కాదు మీ స్వస్థితిని మీకున్న సహజ స్థితిని మీకు కలిగిస్తుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు గుర్తుండి ఉండొచ్చు అన్ని అనుగ్రహములు ఆత్మ నుండే వస్తాయి బయట నుంచి ఏదీ రాదు ఈశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు కూడా ఆత్మరూపంగానే ఆశీర్వదిస్తాయి ఆత్మ నుండే అనుగ్రహం వస్తుంది జ్ఞానం కలిగినా ఆత్మ నుండే అనుగ్రహం కలిగినా ఆత్మ నుండే ఆనందం కలిగినా ఆత్మ నుండే బయట నుండి ఏదీ రాదు కాదండి మేమేమో కారు కొత్త కారు కొనుక్కున్నాం దానివల్ల మాకు ఆనందం కలిగిందని మీరు అనుకున్నప్పుడు మీరు అలా భ్రమపడ్డారంతే ఆ కొత్త కారు వల్ల ఆనందం కలిగిందని భ్రమపడ్డారు అప్పుడు కూడా కొత్త కారు కొనుక్కొని ఆనందం కలిగిన సందర్భంలో కూడా ఆ ఆనందము ఆత్మనుంచే వచ్చింది మరి ఆత్మ నుంచే ఆనందం వచ్చినప్పుడు కొత్త కారు లేకుండా కూడా రావాలి కదా వస్తుంది ఎప్పుడు వస్తుంది కొత్త కారు వల్ల ఆనందం వచ్చిందనే భ్రాంతి నుంచి నువ్వు బయటపడ్డప్పుడు వస్తుంది ఆ భ్రాంతి ఉన్నంతగానం కాదు అంటే స్వస్థుడవై ఉంటే వస్తుందండి స్వస్మిది తన తాను తనను తనచే తన కొరకు తన యొక్క తన ఎందు నిలిచి ఉన్నప్పుడు వస్తుంది అన్ని విభక్తులు కవర్ చేసేసాను నేను ఎందుకంటే వీడు ఏం చేస్తాడంటే స్వర్గమును కోరి యజ్ఞముచే దేవత కొరకు సృక్కు నుండి అగ్నిహోత్రమునందు హవిస్సును హోమము చేసినాడు మొత్తం విభక్తులన్నీ వచ్చే కారకములు అంటారండి మీరు భాష్యాల్లో చూడరా ఇవన్నీ ఇవన్నీ కారకములు ఇది అంటే ఇక్కడ ఈ కారకాల్లో ప్రతిదీ అనాత్మే దాంట్లో వీడు పొందాల్సిన స్వర్గం దానికి ఉపయోగించే సాధన అనాత్మే అపాదానము అనాత్మే అపాదానం అంటే సృక్కు హోమ హోమం చేసే స్పూను అగ్నిహోత్రం అనాత్మ ఆధార అన్నీ అనాత్మే ఈ అనాత్మని పట్టుకున్నంతసేపు మీకు ఆత్మ ఎక్కడ దొరుకుతుందండి ఇంకా స్వస్థత అంటే స్వర్గము నేనే బ్రహ్మార్పణము ఆ సుక్కు నేనే హవిస్సు నేనే బ్రహ్మ అంటే ఆత్మ ఆత్మ కంటే భిన్నమైన బ్రహ్మ ఇంకేం లేదు అసలు కాబట్టి అవన్నీ నేనే అంటే అప్పుడు మొత్తం విభక్తులన్నీ వచ్చేసాయి మీరు బ్రహ్మార్పణ ఒక నాలుగో భాష్యం చూదురు కానీ మీరు సో అన్ని అన్ని కారకములు ఆత్మే కర్మ కర్త ఎవరు నేను నా గురించి నన్ను అభిముఖముగా నాతో నా కొరకు నా ఎందు నేను నిలిచి ఉన్నాను అంటే వీడు బాహ్య నిరపేక్షంగా ఉంటాడు బాహ్యం నుంచి రావాల్సిందేం లేదు దెన్ హీ ఓపెన్స్ ది ఐస్ హీ ఫైండ్స్ టోటల్ హార్మోనియం అంత హార్మోనీ తప్ప ఇంకేమీ ఉండదు అది ఎంత స్పాంటేనియస్గా ఉంటుందంటే వీళ్ళు హిమాలయాల్లో పారేస్తే హార్మోనియస్గా ఉంటుంది అలాస్కాలో పారేస్తే హార్మోనియస్గా ఉంటుంది ఎక్కడున్నా హార్మోనియస్ ఈజ్ ఇన్ హార్మోని అది స్వస్థత ఇది ప్రసాదం ఆ హార్మోని కనుక మీరు సంపాదించినట్లయితే మీ మోక్షము మీ స్వరూపమే ఉన్నది ఆత్మతత్వము అదేం బయట ఉన్నదేం కాదు దానికోసం ఎక్కడికి ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు యూ ఉపా అది ఉపనిషత్తు ఉపా అది అంతకంటే దగ్గరగా మరొకటి లేనే లేదు మీ దేహం కూడా మీకు దగ్గరగా ఉన్నది అది అంతఃకరణం కూడా దగ్గరగా ఉన్నది ఇప్పుడు స్వస్థత లేని స్థితి చెప్తా చూడండి అంచేతనే మీకు మనస్సులో కోరిక పుట్టిందనుకోండి ఇంకా మీరు స్వస్థంగా ఉండగలుగుతారా పోయింది జ్వరం వచ్చిన వాటితో సమానం కోరిక పుట్టిందంటే జ్వరం వచ్చిన వాటితో సమానం ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు జస్ట్ యువర్ వెయిటింగ్ వెయిటింగ్ అంటే మీరు ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు అక్కడ నిలకొండ స్వస్థులుగా ఉండడమే మీలో మీరు నిలిచి ఉంటే సరిపడుతుంది ఈ లోపల ఐస్ క్రీమ్ కనపడుతుంది ఐస్ క్రీమ్ ఎందుకండి చిన్నపిల్లలు అంటే ఏదో అజ్ఞానం చేత వాళ్ళు ఏదో చాలాగా ఉంటుందని సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ నార్మల్ దానికోసం చిన్నపిల్లలు దే ఘాట ఎక్సైట్మెంట్ దేహం ఘాట ఎక్సైట్మెంట్ పెద్దవాళ్ళకి ఐస్ క్రీమ్ అసలు ఏమైనా అర్థం ఉండదు వివేకం ఉండద్దు వయస్సు దానికి సో ఐస్ క్రీమ్ కనపడుతుంది ఐస్ క్రీమ్ కనపడితే వీడిక్కడ వెయిట్ చేస్తున్న వాడు ఏం చేయాలి వీడు అక్కడ నిలబడి ఉండడవే కానీ నిలబడి ఉండలేడు ఐస్ క్రీమ్ దగ్గరికి పరిగెత్తా ఐస్ క్రీమ్ దగ్గరికి పరిగెత్తి అక్కడ ఐస్ క్రీమ్ కొనవాడికి వాడిని కొనవాడికి ఇస్తే కొంట వాడు ఇస్తాడు వాడికి ఒక దా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే వాడు అది దాంట్లో ఏదో వేసి ఇస్తూ ఉంటాడు వాడు వరసపెట్టి క్యూరో ఇస్తూ ఉంటాడు అక్కడో ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉంటే వీడికి కంగారు ఈ లోపల మళ్ళీ వర్రీ ఏమిటి అక్కడ నిలబడితే వీడికి రావాల్సిన వాడు వచ్చేసి వెళ్ళిపోతాడేమో అని వరే కంగారు కంగారుగా అయిపోయి ఎంత జ్వరం వచ్చిన వాడితో సమానంగా అయిపోతాడు ఆఖరికి ఇరవై రూపాయలు వాడు మొహాంత పారసి ఐస్ క్రీమ్ తెచ్చుకుని మళ్ళీ వచ్చేవాడికి ఇంకా వాళ్ళు ఈ లోప వచ్చి వెళ్ళిపోయాడేమోనని వీడికి సందేహం బెంగా ఏమిటిదంటారు మన సంసారం ఇలాగే ఉంటుంది దీంట్లో మళ్ళీ ముహూర్తాలు పెట్టడాలు మళ్ళీ దీని దీనికి మళ్ళీ ఈ ముహూర్తం దీనికి ఆ ముహూర్తం దానికంటే మళ్ళీ దీనికోసం కాలచక్రాన్నంతా విడి అధీనంలోకి తీసుకుంటానంటాడు రాళ్ళు అంటాడు రప్పలంటాడు ఇవేవో అంటాడు పిరమిడ్ అంటాడు మరోటి అంటాడు మరోటి అంటాడు పిరమిడ్ అంటే నా అభిప్రాయం ధ్యానం కాదు దట్ ఈస్ నాట్ వాట్ ఐ ఆన్సరింగ్ పిరమిడ్ మీ ఇంట్లో పెట్టుకుంటే డ్రాంగ్ మీద పెట్టుకుంటే ఏదో అవుతుందండి అది అలాంటిది నేను అంటున్నా ఏదో సంథింగ్ ఈస్ దేర్ అవుట్ సైడ్ ఆఫ్ యూ లోపలంతా దొల్ల ఏమీ లేదు ఉన్నదంతా బయట ఏదో ఉంది సో ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఈ చేతికి ఏదో ఉంగరం పెడతాడు చమత్కారి అంగూఠి అదేదో ఉగరం పెడతాడు ఉగరం పెట్టాడు అది ఆ రా ఉంటుంది సమ్ చీప్ స్టోన్ అండి సమ్ చీప్ సిల్లీ పీస్ ఆఫ్ గ్లాస్ అదేదో ఉంటుంది అది అది ఆకర్షిస్తుంది అంటే ఆకర్షిస్తుందిరా అంటే అది సూర్యకాంతిని ఆకర్షిస్తుంది ఆప్టిక్స్ వీటి తలకాయ ఆప్టిక్స్ ఏమిటి నా వెర్రి కానీ సూర్యకాంతిని ఆకర్షించే వీటి తలకాయ కాంతిని ఆకర్షించి వాట్ హీ నోస్ ఏమన్నా అసలు సందర్భం ఉందా మాట్లాడేదానికి అంటే వినివాడు ఏదో చెప్తాడు ఇలాగ అస్వ మానవుడు అస్వస్థత మార్గమే వెతుక్కుంటాడు కానీ అసలు సర్వము తన ఎందుందని తెలుసుకోలేకపోతుంది నువ్వు ట్రై చేయి ఈ ప్రసాదం నువ్వు సంపాదించు అప్పుడు నీకు తెలుస్తుంది ఏమిటి తెలుస్తుందంటే ఆ ఫ్రీడమ్ తెలుస్తుంది ఈ కామనలు అనే జ్వరములలో ఉండే దోషం తెలుస్తుంది ఈ సంసారం మిథ్య విషయం తెలుస్తుంది చాలా చాలా చాలా తెలుస్తాయి తెలియడం అంటే మీకు పాఠం ఎవడో చెప్పక్కర్ల మీ అందరూ మీకే తెలిసిపోతూ ఉంటుంది అది కాబట్టి ప్రసాదము ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ప్రసాదానికి డెఫినేషన్ ఏమని చెప్పారంటే వికార ఏకాంత తిరస్కార ప్రసాద అని ఆ మనస్సులో వికారం రావటం అంటే మనస్సులో మోడిఫికేషన్ రావటం అండ్ అన్డిజైరబుల్ మోడిఫికేషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఆల్టుగెదర్ రిజెక్టెడ్ దట్ ఈస్ ప్రసాదం వికార ఏకాంత తిరస్కార ఇప్పుడు ఐస్ క్రీము మనం తింటే బాగున్నా అని అనిపించింది అనుకోండి దాన్నే వికారము ఉంటాం వికారం అవునా కదా ఎందుకని వీడిక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళిపోయి క్యూలు నిలబడతాడు అక్కడ ఉండి అక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా ఆల్ ది వే దట్ ఈజ్ ది వికార వీళ్ళందరూ ఏదో హీరో సినిమా రిలీజ్ అవుతుందని వెళ్ళారు ఏ ఫర్ సమ్ రీజన్ సినిమా రిలీజ్ కాలేదు సినిమా ఈవేళ ఆవేళ రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ కాకపోతే దుఃఖించాల్సిన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు వాడేవాడంటే ఆ నిర్మాత వాడు దుఃఖించాలి ఎందుకంటే వాడికి రావాల్సిన డబ్బులు రాలేదు కనుక లేకపోతే వాడు ఆ ఓనర్ థియేటర్ ఓనర్ దుఃఖించాలి పైసలు నష్టపోయిన వాళ్ళు వాళ్ళు దుఃఖించాలి కానీ ఊళ్ళో వాళ్ళు దుఃఖిస్తారు ఏంటండి వీళ్ళ జేబులో డబ్బులు వీళ్ళ జేబులోనే మిగిలిపోయాయి వీళ్ళు ఎందుకు దుఃఖిస్తారు దాన్ని వికారము అంటారు సో అజ్ఞానం వికారం అలాగే ఉంటుంది ఆ వికార ఏకాంత తిరస్కార ప్రసాద తర్వాత శ్లోకం ప్రసాదే సర్వ దుఃఖానం పర్యవతిష్ట ఒక ఆయన అంటాడు ప్రసాదే సర్వుఃఖానా హానిరస్పజాయే ప్రసాదం మీరు తింటే మీకు సకల దుఃఖాలు పోతాయి అలా ఉంది మన వాళ్ళ సంస్కృత జ్ఞానం వాళ్ళ విద్యా పాండిత్యం విని ఏడవాలో నవ్వాలో తెలియదు నవ్వుదా ఉంటే ఏడుపు వస్తుంది ఏడుద్దా ఉంటే నవ్వు వస్తుంది ఇట్ సచ్ సిల్లియస్ట్ ప్రసాదే సర్వ దుఃఖానం హానుశ్వరుడే శ్రీకృష్ణ భగవాను కూడా చెప్పాడు పైగా ప్రసాదం తింటే మీ దుఃఖాలు పోతాయి కాబట్టి రండి ఒక్కొక్క లడ్డు పదిహేను రూపాయలు కొనుక్కుని పట్టింది ఐదు సో దీని మీద ప్రసాదే సతీ తే మైండ్ అలాగా వికారం పొందినప్పుడు ఏమవుతుందో మనకి తెలుస్తూ ఉంటుంది మైండ్ వికారం పొందిందనుకోండి ఒక కామన కామన ఇచ్చే వికారం వెంటనే మీరు ఆ కామనల వెంట పరిగెత్తుతారు దాన్ని ఆ భోగ్య భోగ్య వస్తువు మీద డిజైర్ ఉంటుంది ఆ వస్తువు సంపాదిస్తారు సంపాదిస్తే ఎక్సైట్మెంట్ కలుగుతుంది మీకు తెలుస్తూనే ఉంటుంది వికారం వల్ల కలిగే ఫలం ఒకప్పుడు మీరు ఆ కామన సిద్ధించదు ఎవడో అడ్డుపడతాడు ఎవడో ఇంకోటి అడ్డుపడతాడు ఇంకొకటి అడ్డుపడేపటికి మీకు ఆ కామన సిద్ధించదు ఆ అడ్డుపడ్డ వాడి మీద కోపం వస్తుంది కోపం వస్తుంది ఒళ్ళు మండుకు వస్తుంది వాడు కనుక మన ముందు ఉంటే తోసేయాలనిపిస్తుంది సో నేను ఒక చోట నిలబడి ఉన్నా క్యూలో ఓ అమ్మగారు నా వెనకాల నిలబడ్డారు ఆవిడేం చేశారంటే అమ్మగారు ఏం చేశారంటే నన్ను తోసేసి వద్దుకొచ్చి నిలబడ్డారు నిలబడితే నేను నేను ఆశ్చర్యపోయాను అయ్యో ఇలా చేస్తారేమిటి అని ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఊరుకున్నా ఊరుకుంటే ఈ లోపల మళ్ళీ అక్కడికి ఆపనైంది మళ్ళీ ఇంకో క్యూలో మళ్ళీ ఇంకో చోట క్యూలో మళ్ళీ నిలబడాలి మళ్ళీ నేను నిలబడ్డా మళ్ళీ ఈ అమ్మగారు మళ్ళీ నా వెనకాల మళ్ళీ నన్ను తోసేసి వచ్చి వద్దు అంటే తను పొందదగ్గదానికి ఎదరవాడు ఆటంకంగా ఉన్నాడంటే వాడి మీద క్రోధం అంటే ఒక రకమైన ద్వేషం వస్తుంది తోసేయాలి అనిపిస్తుంది అలా ఉంటుంది వికారము కాబట్టి మీ కామన సిద్ధించలేదు అనుకోండి ఎవడు అడ్డంగా ఉన్నాడో వాడి మీద ద్వేషం వస్తుంది అప్పుడు నేను అమ్మగారికి ఏమని చెప్పానంటే తర్వాత కూర్చున్నాము కూర్చున్నప్పుడు నా ఎదగకుండానే కూర్చున్నారు అమ్మ మీరు నన్ను రెండు సార్లు తోసేసారు మీరు పెద్దవారు నేను సాధువుని ఎంచేత ఊరుకున్నాను కానీ తూసేయడం అనే దాన్ని ఒక పాలసీ కింద పెట్టుకుంటే నేను మిమ్మల్ని కంటే బలగ్గత కలుగుతారు అని చెప్పారు దాన్ని అని చెప్పారు నేను చెప్తే పాపం ఆయన ఏమీ అనలేదు కొనలేడమ్మా మీరు చింత చేయకండి నేను అనవసరంగా అన్నానని మళ్ళీ నేనే దండం పెట్టుకుంటాను సో అది కూడా అన్నాం అనవసరం అలా ఎందుకు అన్నానంటే ఒక రకమైన మనసులో ఒక ఫీలింగ్ రాబట్టి అన్నాను ఆ ఫీలింగ్ కూడా అనవసరం అది కూడా ఒక రకమైన డిజార్మోనియే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఆ రకంగా ఎవళ్ళైనా అడ్డొచ్చారని అనిపిస్తే మీరు పొందదలుచుకున్న దానికి ఎవరైనా అడ్డొచ్చారంటే వాళ్ళ మీద ద్వేషం వచ్చేస్తుంది వాళ్ళు కావలసిన వాళ్ళు అవ్వచ్చు పై వాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వికారం అండి ఆ మనస్సు యొక్క వికారం కాబట్టి మీరు కామనని ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫలిస్తే ఏమవుతుంది ఫలించకపోతే ఏమవుతుంది మీకు తెలుస్తూనే ఉంది ఏ కామన లేకుండా శాంతంగా ఉన్నారనుకోండి ప్రసాదే సతి ప్రసాదం మీకు లభించినప్పుడు కిం స ఏ ఏమిటి వస్తుంది ఇప్పుడు సిగరెట్ తాగారనుకోండి ఏమొస్తుంది మంచి మజా వస్తుంది ఓ పదేళ్ల తర్వాత రోగం వస్తుంది సిగరెట్ తాగలేదు ఏమొస్తుంది కిం సార్ ఏమొస్తుంది అలాగంటి ప్రశ్న ఎందుకంటే ప్రసాదము it is not a something positive it is something negative andukosam kim sethane prashna something moving away from the original source samadanlo ye vastunna migi telusthone untundi you just don't move away from yourself you abide in yourself swasthyam kada prasadham evurane naalo nenu natho nenu ye vastundi ane oka prashna very poignant question ఎందుకంటే సంసారంలో ఉన్నవాడికి దిస్ క్వశ్చన్ వికమ్ సర్ఎల పెట్ట సంసారంలోకి వెళ్ళిపోతుంటే ఏమొస్తుందో వాడికి తెలుస్తూ ఉంటుంది సుఖ దుఃఖాలు వస్తాయి ఏమీ లేకుండా ప్రసాదం పట్టుకున్నాం అండి స్వస్థంగా ఉన్నాం వికారాన్ని తిరస్కరించి అలా కూర్చున్నాం అవుతుందా పని ఎలాగంటే మేము వాచ్ చేయటం ప్రారంభిస్తే జలపాతంలో ఉన్న మనస్సు ర్యాపిడ్స్ లెవెల్కి వస్తుంది ఇంకా ఫర్దర్గా వాచ్ చేస్తుంటే మెడిటేషన్లో ర్యాపిడ్ సెలవుల్లో ఉన్న మనసు ప్రవాహం స్మూద్ ప్రవాహం కిందకు వస్తుంది అలాగే నిశ్చలంగా అయిపోతుంది కొద్దిగా ప్రవాహం మూమెంట్ ఉంటుంది యు ఆర్ అవేర్ఫుల్ బట్ ద మైండ్ ఈజ్ కామ్ యూఆర్ ఫుల్లీ అవేర్ఫుల్ అలా ఉంటా థాట్లెస్ స్టేట్ ఈజ్ నాట్ మైండ్లెస్ స్టేట్ థాట్లెస్నెస్ ఈజ్ నాట్ మైండ్లెస్నెస్ మైండ్లెస్ అంటే బుర్రలేని వాడిని అర్థం థాట్లెస్ అంటే బుర్రలేని వాడని కాదు ఫుల్లీ అవేర్ఫుల్ ఫుల్లీ అలర్ట్లో ఉన్నాడని అర్థం దట్ ఈస్ ప్రసాద ఏం చేస్తామంటారు ప్రసాదం మెత్తిని పట్టుకుంటాం ఏమిటి లాభం ప్రసాదే సతికి సార్ అంటే ఇది ఉచ్యతే ఎందుకంటే ప్రసాదము యొక్క వాల్యూని డిస్కవర్ చేయటం కష్టం కోరిక సిద్ధిస్తే ఏమవుతుంది అనేది అది మనకి తెలుస్తూ ఉంటుంది యూ నీడ్ నాట్ డిస్కవర్ ఇట్స్ వాల్యూ ఇట్స్ వాల్యూ ఇస్ నోన్ టు యూ కోరిక సిద్ధిస్తే ఏమవుతుందనే వాల్యూ తెలుస్తూనే ఉంటుంది కోరికని అసలు ప్రాజెక్టే చేయకుండగా అలా ప్రసన్నంగా ఉండిపోతే అప్పుడు ఏమవుతుంది దానికి సమాధానం ప్రసాదే అంటే ప్రసాదే సతీ సతిసప్తము చేతనే ప్రశ్నలో అలా పెట్టారు కదా సతీసప్తమి ప్రసాదము ఉండగా ఆ ప్రసాదము గనక మీకు ఉన్నట్లయితే సర్వ దుఃఖానం హాని అస్య ఉపజా అస్య అంటే వీనికి ఈ ప్రసాదము గలవానికి సకల దుఃఖములు దూరమైపోతాయి సర్వదు దూరంగా ఇంకే సకల దుఃఖాలు దూరం అయిపోతే ఏమైపోతుంది ప్రసన్న చేత సహా ఆశు బుద్ధి పర్యవతిష్ఠతే ఆ మనస్సు బుద్ధి అంటే అంతఃకరణము ఆ మనస్సు అనేటువంటి అంతరింద్రియము వీడి ప్రసన్నమైన మనస్సు గలవాడికి ఆ మనస్సు ఏమవుతుందంటే అది పర్యవతిష్టతే తన స్వరూపమునందు దృఢముగా నిలిచియుం ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అంటారు చూడండి బీయింగ్ మనకి మనస్సు బీయింగ్ దిస్ బీయింగ్ దాట్ అని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది బీయింగ్ దిస్ బీయింగ్ దాట్ ఆ ప్రాజెక్షన్స్ అన్ని మానేశారు అనుకోండి ఆ ప్రాజెక్షన్స్ అన్నింటినీ తిరస్కరించారనుకోండి అయాంతో మొదలు పెట్టండి అయాం అయాం అనగానే మీకు దాని పక్కన ఏదొచ్చి చేరింది హిరోహుడ్ వచ్చి చేరుతుంది ఆ వాసన బలం చేత అయాం అనగానే ఐయామ్ మదర్ ఆర్ ఫాదర్ నేను మదర్హుడ్ని ఫాదర్హుడ్ని నేను తిరస్కారం చేస్తున్నాను మీరు అనుకోకండి సుమా ఫర్ గాడ్స్ ఏ డోంట్ థింక్ లైక్ దట్ నేను అదేమీ తిరస్కారం చేయట్లే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సాంగ్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఐన్ ఇండివిజువల్స్ సాధన ఇన్ హిమ్ ఫర్ హర్ సెల్ ఐఆమ్ అనగానే పక్కన ఐ ఆమ్ ఏమిటి హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ సో అంటే this or that ఆర్ దట్ అని అంటామే ఆ దిస్ ఆర్ దట్కే మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అది దాని డెఫినేషన్ ఐఎమ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిజెక్టిడ్ రిజెక్ట్ ఇడ్ గృహపతి అని గృహపతి అంటే head of the family. గృహపతి అని ఈశ్వరుడికి పేరు ఆయనకు గృహపతి అని పేరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నాట్ యూ ఈశ్వర్ యూఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ నాట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సో రిజెక్టెడ్ అలాగే అయాం పక్కన ఏ స్టేటస్ వచ్చినా కూడా రిజెక్టెడ్ అది చాలా ఇన్సిడెంటల్ ఏదో సందర్భాన్ని బట్టి వచ్చిందో అది స్వరూపంలో భాగం కాదు అయాం I am male, female, ఐమ్ మేల్ ఫిమేల్ బాడీ ఐడెంటిఫికేషన్ బట్టి వచ్చింది రిజెక్టెడ్ ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ రిజెక్ట్ చేయండి ఆల్ బాడీ డెఫినెషన్స్ రిజెక్టెడ్ దెన్ మైండ్ మైండ్ డెఫినేషన్స్ వస్తాయి ఐ ఆమ్ ఎ స్కాలర్ బుద్ధి డెఫినేషన్ అది రిజెక్ట్ దట్ బుద్ధి బేస్డ్ డెఫినేషన్ ఆఫ్ ఐ ఆమ్ రిజెక్టెడ్ మైండ్ బేస్డ్ డెఫినేషన్ ఆఫ్ ఐ ఆమ్ ఐఎమ్ ఏ హ్యాపీ మ్యాన్ ఐఎమ్ అన్ హ్యాపీ ఉమెన్ ఇలాంటివి ఉంటాయి అవి ఇమోషనల్ రిలేటెడ్ థింగ్స్ రిజెక్ట్ దేవు ఇంకా అన్నీ రిజెక్ట్ చేస్తే ఇంక ఏం మిగిలిందండి ఏం మిగలదు అయాం మిగులుతుంది అది ప్రసాదం ఏమిటి మిగతా దానికి దీనికి తేడా ఏమిటంటే అయాం దిస్ అయాం దట్ అన్నప్పుడు మీరు వికారంలోకి వెళ్ళిపోతున్నారు ఆ వికారంలోకి వెళ్ళడం మానేస్తే యూ రియల్లీ నౌ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ ట్రూ స్వరూప బుద్ధి పర్యవతిష్ట తన స్వరూపంలో నిలిచి ఉంటుంది ఈ శ్లోకము భగవాన్ నమహి యొక్క సార సందేశ సారమిది ఆయన ఇదే చెప్పేవారు ఇంకా అసలు రెండో మాట ఈ శ్లోకం కొట్ చేశారని నేను అంట ఆయన చెప్పిన టాక్స్ బయ్ భగవాన్ నమహి పుస్తకం అంతా తీసి దాంట్లో ఉండే సారం పిండితే ఈ శ్లోకం వస్తుంది అంత ఇంపార్టెంట్ శ్లోకం కాబట్టి మనస్సుకి వికారం వస్తే ఏముందండి ఉపయోగం లేదు ఆ వికారము మిథ్య మిథ్య అంటే అర్థం ఏంటంటే ఇన్సిడెంటల్ ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది తప్పిస్తే అది యథార్థం కాదు ఇన్సిడెంటల్ ఇప్పుడు మీరు చపాతీ పిండి తీసుకుని దాన్ని ఇల్లలి అని ఒక ఆర్టిస్టిక్గా కోతి తయారు చేశారనుకోండి వాట్ ఈస్ దాట్ మంకీ కమాన్ మంకీ ఈజ్ ఇన్సిడెంటల్ కదా మంకి అనగానే వాడు మళ్ళీ ఇలా ముద్ద చేస్తాడు ఇప్పుడు ఏమైంది మంకి మళ్ళీ ఈసారి దాన్ని దాని నుంచి మేక చేశాడు మేక ఈజ్ ఇట్ ఏ గోట్ అయితే దాని నుంచి ఒక సర్కులర్ షేప్ చేసాడు ఈజ్ ఇ సర్కులర్ షేప్ ఈజ్ ఇట్ ఏ సిలిండ్రికల్ షేప్ ఓ కుచున హీ హెన్ వాట్ ఈజ్ ఇట్ అది అటె మరి ఇవన్నీ ఏమిటండి ఇవన్నీ ఇన్సిడెంటల్ అంటే ఇగ్నోర్ దాంట్ జస్ట్ ఫర్గడగడ్ దాంట్లో దే ఆర్ నాట్ రియల్ సో ప్రసాదే ఆ స్థితిని మీరు మనస్సుకి తీసుకొస్తే ఏమవుతుందో ఏమవుతుందో మీరు అనుభవించి చూడండి స్వయంగా అనుభవించండి ఏమవుతుందో చెప్తే ఎంతని చెప్పగలం చెప్ప చెప్పేదోదో చెప్పనే చెప్పారు నేను గంటన్నర నుంచి చెప్తూనే ఉన్నా సో ఎంతని చెప్తాం సో యూ ఎంజాయ్ ఇట్ యువ యు ఎక్స్పీరియన్స్ ఇట్ డైరెక్ట్లీ అని దట్ ఈస్ ది ఛాలెంజ్ భాష్యుబ్బం ప్రసాదే సర్వుఃఖానాం ఆధ్యాత్మికాదీనా హాని వినాశ అస్యే ఉపజాంటే వీనికి ఇతగాడికి ఎవరండి ఇతగాడు అంటే యతి అంటే సన్యాసిని కాదు యతనశీల అంటే ఇంద్రియములపై విజయమును సాధించే సాధన చేస్తున్నవాడు సాధకుడు అని అర్థం సాధనని విడిచిపెట్టదు అది ఇప్పుడు జీవితంలో సాధన అది దీపము వంటిది సాధన అనే దీపాన్ని మార్గము మార్గం ఉంటే నడిచి వెళ్ళగలుగుతారు మార్గం లభితే ఎక్కడికి విరుస్తారు సాధనా మార్గం సాధనా పథపర్ బఢేహం బంధనంసే బంధనంసే రక్తి ఆసక్తి కైసి ఏదో పాట సో సాధనా మార్గంలో మనం ముందుకు వెళ్ళేప్పుడు ఈ బంధనములనుకు భయపడము రాదు భోగములకు ఆకర్షితుడు కాను రాదు వాడు యతి యతనశీల అటువంటి యతికి వాడికి ప్రసాదము సిద్ధిస్తుంది అప్పుడేమవుతుందంటే సర్వదుఖానం హాని సర్వ దుఃఖములంటే ఎన్ని ఉంటాయని లక్ష ఉంటాయా కోట్లు ఉంటాయా మూడు ఉంటాయి మూడు కేటగిరీస్ ఉంటాయి మూడు ఉంటాయంటే ది ఫాల్ ఇన్ టు కేటగిరీస్ ఏమిటంటే ఆధ్యాత్మికాధీనం ఆధ్యాత్మిక ఆ టెలిఫోన్ గురించి మీరు ఏం చెప్తా చేయకండి జస్ట్ ఐఎమ్ అడ్వైజింగ్ యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఎలాగైతే మన రోడ్డు మీద సౌండ్స్ని ఇగ్నోర్ చేస్తామో దాన్ని కూడా ఇగ్నోర్ చేయండి మళ్ళీ వస్తుంది నేను అటెండ్ అవుతాను ఆధ్యాత్మికాదీనా దుఃఖాన ఆధ్యాత్మిక ఆది అంటే మూడు రకాల దుఃఖాలు మనం అనుభవించే దుఃఖాలని మూడు కేటగిరీల్లో వేశారు ఈ కేటగిరీస్లో కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అంత ఇప్పుడు దుఃఖం అన్నది ఏదైతేనే దుఃఖం ఇప్పుడు రెత్తి బరువు పోస్తున్నారనుకోండి ఈ బరువు ఎవడు పెట్టిన బరువు అయితే ఎవడు పెట్టినా ఒకటే సో బరువు బరువేగా కానీ ఏదో ఒక కేటగిరైజేషన్ కొంచెం ఈ నేను చెప్పిన కేటగిరీలో ఒకటి ఇంకోటి ఇంకో దాంట్లో వేసేదనుకోండి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వేసాడు అనుకోండి దాని గురించి మీరేం చెప్తా చేయక్కర్లేదు ఒక ఆయన అతడు అన్న మీరు మీరు ఆది భౌతికం ఆయన ఆది దైవికం అని చెప్పారండి పోలేదా నువ్వు ఎక్కడో ఒకటి డన్ మ్యాటర్ ఇట్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్ మూడు రకాల దుఃఖాలు ఏదో ఒక కేటగిరీ ఆధ్యాత్మిక అంటే దేహానికి సంబంధించినవి మనస్సుకి సంబంధించినవి అంటే వీటినే వ్యాధి ఆధి అని అంటారు వ్యాధి అంటే దేహానికి వచ్చే రోగం ఆధి అంటే మనస్సుకు వచ్చేటువంటిది మనస్సుకు వచ్చే దుఃఖాదులు ఇది ఆధ్యాత్మిక దుఃఖం ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖం ఆది భౌతిక అంటే సమాజంలో చుట్టుపక్కల ఉండే సమాజంలో సమాజంలో ఉండే జనుల ద్వారా సమాజంలో ఉండే పదార్థముల ద్వారా వస్తువుల ద్వారా మనకు కలిగే దుఃఖం దాన్ని ఆది భౌతిక దుఃఖం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ కొన్నారనుకోండి మెకానిక్స్ ఉంటారు ఈ మెకానిక్స్ యాజ్ ఎ ప్రొఫెషన్ దే చీట్ చీటింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దర్ ప్రొఫెషన్ అది ప్రొఫెషన్లో భాగం అది చీటు చేయకుండా ఉండడం అనేది కుదరదు అసలు మెకానిక్ అంటే చీట్ చేయాల్సిందే వాడు ఏదైనా వై రోజు లేకపోతే ఏదైనా చిన్నది ఉంటే దాన్ని ముడి పెట్టి పంపిస్తాడు మళ్ళీ వారం రోజుల తర్వాత వాడి దగ్గరికి వచ్చిట్లాడు ఆ తర్వాత దానికి అయిన ఖర్చుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు ఇలాగ చేస్తారు అంటే ఎవరిబడి సెన్సెస్ ఇట్ దాంతో ఆ మెకానిక్ తోటి పట్టు పడుతూ ఉంటాడు ఒక కొంతకాలం ఈ మెకానిక్ వీడు కాదని ఇంకొడు వాడు కాదని ఇంకోడు ఇలా తిరుగుతూ ఉన్నాను అదో టెన్షను ఇది ఆది భౌతిక దుఃఖం అంటుంది సమాజంలో ఉండేటువంటి జనులు అక్కడ ఉండేటువంటి పదార్థం మీరు వస్తువు కొంటారు ఆ వస్తువు డూప్లికేటు ఏ ఫుడ్ డూప్లికేట్ ఒరిజినల్ రాగానే డూప్లికేటు వాడితో పాటుగా ఇది వచ్చేస్తుంది సో అది అదో దుఃఖం ఇది ఆది భౌతిక దుఃఖం ఇంకా ఆది దైవిక దుఃఖం ఎలాగంటే ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లో తొంభై ఐదు సెంటీమీటర్ల వర్షం అక్కడ విశాఖపట్నంలో వర్షం లేదు బాబోయని వాళ్ళు ఏమో అక్కడ వరుణ జపం మొదలు సముద్ర పుట్టు ఉంటున్నా జపం ఒకటి వర్షం లేదు వర్షం లేదు వాళ్ళకి భూగర్భజలాలు సముద్రం పక్కన ఉన్నారని పేరే కానీ త్రాగునీరు సమస్య అన్ని సమస్య వర్షం లేకపోతే కష్టం కదండీ ఇక్కడ బొంబాయిలోనేమో తొంభై ఐదు వర్షం ఇంత దాకా వచ్చేసింది వర్షపు నీరు రోడ్ల మీద ఇది ఆది దైవిక దుఃఖం దైవం చేసిందే కానీ మీరు నేను చేసింది కాదు కదా ఈ మూడు రకాల దుఃఖాలున్నాయి ఈ ఈ సర్వ దుఃఖోపశాంతి అంటే అన్ని దుఃఖములు పోతాయి అంటే అర్థం ఈ మూడు రకముల దుఃఖములు లేకుండా పోతాయి అంటే ఎతికి ఈ మూడు రకాల దుఃఖం ఉండదన్నమాట అంటే హీఈ్ ఇన్ సచ్ కంప్లీట్ హార్మోనీ విత్ హీస్ సరౌండింగ్స్ విత్ హీస్ బాడీ అండ్ విత్ హీస్ మైండ్ అసలు దుఃఖం అంటే ఏంటో ఎరగడం అన్నమాట ఆ స్థితి చేరిపో అమ్మబాబు ఏం సామాన్యమైన విషయం కాదు ఈవెన్ ప్రెసిడెంట్ బుష్ కెనాట్ హ్యావ్ ఇట్ ఆయనకి కూడా లభ్యం కాదు అక్కడ ఇరాక్లో ఏదో బాంబు పేరిందంటే ఈయన కంగారు ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఒక అమెరికన్ సైనికుడు చచ్చిపోయాడంటే ఈ షివర్స్ వాళ్ళు అమెరికన్ సైనికుడు చచ్చిపోయి ఇండియాలో లాగా అనుకుంటున్నారేమీ ఒక అమెరికన్ సైనికుడు చచ్చిపోయాడంటే వాళ్ళు ఎంత గడబడ చేస్తారంటే దానికి ప్రత్యేకమైన విమానంలో తీసుకొస్తారు ప్రెసిడెంట్ బుష్ సైన్స్ ఎ లెటర్ పర్సనల్లీ సైన్స్ ఎ లెటర్ ఆఫ్ కండోలెన్సెస్ దాన్ని మిలిటరీ ఆనర్స్ ఫ్యామిలీకి బోల్డ్ అంత కాంపెన్సేషన్ క్రెమేషన్ క్రమేషన్ కాదు అదే సర్వీస్ బెరియల్ సర్వీస్ దానికి పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు ఇలాగ ఒక సైనికుడు చచ్చిపోతే ఇంత పని చేస్తారు పది మంది చచ్చిపోతే ఎంత పని చేస్తారు వెయ్యి మంది చచ్చిపోతే ఎంత పని చేస్తారు వన్ ఆఫ్టర్ వన్ అదే వీళ్ళు ఆ న్యూయార్క్లో నైన్ లెవెన్ అయినప్పుడు వీళ్ళు ఈ మొత్తం సర్వీసెస్ ఎంతకాలం జరిగాయి తెలిసినా క్యూలో ఇవాడు మేయర్ జూలియాని ఉండేవాడు రోజు సర్వీస్కి వెళ్ళమే పని వాడికి రోజు అదే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ డేస్లో ఎంతో సర్వీస్కే వెళ్తూ టు అటెండ్ Um, he cannot just ట్ జస్ట్ అవాయిడ్ నో కంబైన్డ్ సర్వీస్ అంత ఇంపార్టెన్స్ లైఫ్ అంటే అంత ఇంపార్టెంట్స్ అంటే అక్కడ ఒక సైనికుడు చచ్చిపోయాడంటే bush బుష్ షువర్స్ ratings రేటింగ్స్ పడిపోతాయి హీ వాస్ వరీడ్ ఇట్ వాస్ రిపోర్టెడ్ ఇన్ పేపర్స్ లైక్ దాట్ హీ షివర్స్ ఆది దైవిక దుఃఖం సో ఈ sarva సర్వ మానవులకి దుఃఖం but this yeti he is totally immune ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్ ఆ ప్రసాదం యొక్క గొప్పతనం అంటుంది అంచేతనే మనకి పూజలో ప్రసాదం అని పెట్టి ఆ ప్రసాదానికి అంతటి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరిగింది ప్రసాదే సర్వదుఖాన హాని రస్యోకి జాయతే ప్రసన్నచేత సూఫ్యాషు బుద్ధి పర్యవతిష్టతే మేక్ సమ్ ప్రోగ్రెస్ ఇంకా కొంచెం జాగ్రత్తంగా చెప్పినట్టు ఉన్నాను నేను నెక్స్ట్ క్లాస్లో చూద్దాము రేపు క్లాసు గీతా క్లాస్ లేదు సో టేప్ టేక్ రెస్ట్